తొంభై మాయ ఎరుగబట్టి మర్దించలేనట్టి మానవులకు యోగ మార్గములను చెప్పినాను ఇందు చిత్రంబుగా ముందు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము ఇంటిలో విద్యుచ్చక్తిలాగా శరీరములో చైతన్యశక్తి అయ్యున్న ఓ ఆత్మ వినుము మాయ అను పదమును అందరము వినియే ఉందుము నీవు మాయలో పడినావు అంటున్నారు మాయా అంటే ఏమిటి మాయ ఎక్కడున్నది మాయలో ఎక్కడ పడుచున్నాము అని ప్రశ్నించుకొని చూస్తే మాయా అనగా గుణముల సమూహమే అని తెలియచున్నది గుణములైన మాయ మన తలలోనే ఉన్నది గుణముల మధ్యలో ఎల్లప్పుడూ జీవుడుండుటవలన మాయలో ప్రత్యేకించి పడడము ఏమీ లేదు ప్రతి మనిషి తన తలలోపలే మాయలో పడి ఏ చెప్పవచ్చును జన్మించినప్పటి నుండి తలలోని మాయలో మునిగియున్న మానవులకు మరియు గుణరూపములోనున్న మాయను కొంతమాత్రమైనా తెలుసుకోలేని మానవులకు మాయను జయించలేకపోవచున్న మనుషులకు ఎంతో చిత్రముగా యోగమార్గములు అర్థమగులాగున తెలిపినాను యోగమార్గము అర్థమైపోయి మాయను జయించుటకు వీలుగా బోధించాము